ది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధిగా ఎన్ వెంకటేశ్వరరావు తరపున అందరికి వందనాలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నిరంతర ధ్యాన జ్ఞాన బోధ చేస్తూ నాలుగు రాష్ట్రాలలో నలభైకి పైగా పిరమిడ్ ఆధ్యాత్మిక సంఘాలు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు స్థాపించి వేల జ్ఞానవంతులుగా యోగమూర్తులుగా తీర్చిదిద్దటానికి అవిరల కృషి చేస్తున్నారు బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు వీరు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నవంబరు ఏడవ తేదీన తిరుపతి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారిని ఇప్పుడు మరణం అనే అంశంపై విశేషంగా విశ్లేషించ ప్రార్థిస్తున్నాం సృష్టిలోని ప్రతి జీవికి మరణం తప్పదు ఇది మనకు తెలిసిన సత్యం అయితే ఆ తరువాత ఏమైనా ఉన్నదా ఏమీ లేదా అనేవే మూల ప్రశ్నలు అయితే స్వానుభవంతో ఆత్మ పరిపాకంతో బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు చెప్పే ప్రతి మాట ఆత్మ జ్ఞానాభిలాషులకు యోగ సాధకులకు బంగారుబాట అయి తీరుతుంది ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఓకే వెంకటేశ్వరరావు గారు ఈరోజు మనం ఈ మరణం అనే అంశం గురించి విపులంగా విశేషంగా విశ్లేషించుకుందాం మరణం అంటే ఏమిటి మరణం తర్వాత ఏమైనా ఉందా లేకపోతే ఏమీ లేదా అనేది ప్రతి తెలివైన మనిషికి ఏదో రోజు తప్పకుండా సమస్యగా కావాల్సిందే అయితే ప్రజా ప్రజాబాహుళ్యానికి అంతగా ఎదగని ఆత్మలకు ఈ ప్రశ్న అసంగతంగాను అసందర్భంగానూ అందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేనిదిగాను కనపడవచ్చు అయితే ఏమాత్రం ఆత్మ పరిణితి ఉన్నవాళ్ళకి ఏమాత్రమైనా కాస్త తెలివి సంతరించుకున్న వాళ్ళకి ఈ ప్రశ్న మానవ జీవితానికి కీలకమైన ప్రశ్నగా తోచితీరుతుంది మానవ జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి రకరకాల పరిస్థితులంటే పుట్టిన తర్వాత శైశవ దశలో ఉన్నవాళ్ళు బాలురుగా ఎదిగిన వాళ్ళు యవ్వన దశకు వచ్చిన ముసలితనానికి చేరువైన వాళ్ళు ఉంటారు ఈ అన్ని దశలలోనూ చనిపోతున్న వాళ్ళు ఉంటారు పుడుతూనే చనిపోయిన వాళ్ళు ఉంటారు శిశువుగా చనిపోయిన వాళ్ళు ఎంతమందో బాల్యావస్థలో యువావస్థలో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇకపోతే ముసిటితనం వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడాను చావవలసిందే కాకుండా రకరకాల పరిస్థితుల్లో తమ మరణాన్ని తామే కోరుకున్న వాళ్ళు కూడా ఉంటారు పరిస్థితులకు తట్టుకోలేక మరణమే శరణమని తమ జీవితాన్ని అంతం చేసుకునేవాళ్ళు ఉంటారు ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవితాన్ని పొడిగించాలి అని శత విధాల ప్రయాణం ప్రయత్నిస్తూ అనేక రకాల యుక్తులకు శక్తులకు పోతూ ఉంటారు జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది ఆ తర్వాత మరణమే ఉంది కదా కనుక దీన్ని ఎంత సాగగలిగితే అంత మంచిది అన్న దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటారు ఈ మరణం తథ్యము అని ప్రతీ మనిషికి తెలుసు సగటు మానవుడి జీవితం అంతా కూడాను ఈ మరణము తథ్యము అన్న వారికి తెలిసిన సత్యం మీదే आधार पड़े वारी पूर्ति मनस्तत्व जीवन शैली आलोचना सरली आशिया अड़ान जीवित మరణంతో అంతమవుతుంది అన్న అంశం మీదే ఆధారపడి ఉన్నాయి అందుకే ఎటు చూసినా కూడాను పరుగులాట కీచులాట చనిపోయే రూపలే అంతా మింగేయాలి అంతా త్రాగేయాలి అంతా అనుభవించేయాలి ఏ విధంగా అయినా సరే మంచిగా అయితే సరే లేకపోతే బలవంతంగా అయినా సరే చెడు చేసి అయినా సరే ఎందుకంటే మరణం తర్వాత ఏమీ లేదు ఉన్నదంతా మరణం ముందే కనుక ఏదో కరీతి రీతి హాయిగా శుభ్రంగా సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి ఇది సగటు మానవుడి జీవిత దృక్పథం దానితో తల్లి తల్లిదండ్రులు తాము ఎక్కడ లేని మనస్తాపాలకు గురై అందులో పుట్టిన తమ పిల్లలకు కూడా అవే మనస్తాపాలకు మన అశాంతికి గురి చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలీదు జీవిత సత్యాలు మరి వారి వద్ద పెరిగిన పిల్లలకు అంతకన్నా తెలియదు జీవిత సత్యం ఈ విధంగా తా చిడిన కోతి వనమెల్లా చేర్చిందన్నట్టు ఏమీ తెలియని తల్లిదండ్రులు పిల్లలను మరింత తెలియని వాళ్ళగా తయారు చేసి ప్రపంచంలో వదులుతున్నారు వారు ఇంకా తెలియని వాళ్ళై వారు కూడా తల్లిదండ్రులైనప్పుడు వారికన్నా మరింతగా తమ పిల్లలను జీవితానికి అస్తవ్యస్త జీవితానికి గురి చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అందరికీ ఈ చర్మచక్షులకు కనపడే సత్యం జీవితం మరణంతో అంతమవుతుంది కంటికి కనపడే సత్యం ఇది కంటికి సాధారణంగా కనిపించే సత్యం అది నిర్వివాదాంశం మరణం తర్వాత జీవితం లేదు మరణమే జీవితానికి తుది మెట్టు అనా దృక్పథమే నాస్తికవాదం అనాదిగా ఇది అన్ని దేశాలలోనూ ఉండనే ఉంది అయితే తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాలలోనూ ఆస్తికవాదం అనేది కూడా ఉన్నది ఈ ఆస్తికవాదం ఏమంటుందంటే మరణం అనేది మానవ జీవితానికి తుది మెట్టు కాదు మానవ శాశ్వత జీవితంలో అది ఒకనొక మలుపు అని ఆస్తికవాదం అనాదిగా అన్ని దేశాలలోనూ చెప్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకోవాలంటే నాస్తికవాదులను వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు తొంభై శాతం ఉన్నదంతా ఆస్తికవాదులే ఏదో ఒక మతానికి చెందినవారై ఉన్నవారే వీరంతా కూడాను మరణాంతర జీవితానికి నాంది దానికి ఒక పునాది ఉన్నది అని నమ్మి నమ్ముతున్నవారే ఈ మత ప్రవక్తలు వివిధ మతాలను స్థాపించిన వారు యోగమూర్తులైన వారు వారు తాము స్వంతంగా కనుక్కున్న సత్యము మరణాంతర జీవితం ఉన్నదని చెప్పి వారి తర్వాత వారి శిష్య ప్రశిష్య అనుయాయులుగా ఉన్న వేలాది మంది కోట్లాది మంది ఈ మూల మత ప్రవక్తలు నమ్మి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆస్తికవాదులుగా ఆస్తికులుగా ఆస్తికులలో నాస్తికులలో ఉన్నంత పరుగులాట కీచులాట ఉండదు ఎందుకంటే వారికి మరణాంతర జీవితం ఉంది అన్ని ఇప్పుడే సాధించుకోని అవసరం లేదు క్రమక్రమంగా అన్ని లభిస్తాయి హింసా మార్గంలో ఉన్న వాళ్ళకి మరణాంతర జీవితంలో సరియైన జీవితం లభించదు అని ఈ మత ప్రవక్తలు చెప్పారు కనుక మానవ జీవితంలో హింసా ప్రవృత్తి రూపలు ఉన్న ఆస్తికులైన వాళ్ళకి ఆ హింసా ప్రవృత్తి ప్రబలంగా వ్యక్తం కావడానికి భయపడుతుంది అదే నాస్తికులకైతే మరణాంతర జీవితం ఏమీ లేదు కనుక రూపలున్న హింసా ప్రవృత్తి విచ్చలు విడిగా కరాళ నృత్యం చేస్తుంది అయితే ప్రపంచం మొత్తం మీద తొంభైది శాతం ఆస్తికులే రకరకాల మతాలకు చెందిన వారే ఉన్నా మరి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత హింసాయుతం ఇంత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయంటే ఈ ఆస్తికవాదులు వాదులు ఒక ప్రక్కన భగవద్గద్గీతలు చదువుతున్నా బైబిళ్ళు చదువుతున్నా కొర్హాన్లు పఠిస్తున్నా మరణాంతర జీవితాన్ని పూర్తిగా విశ్వసించలేదు నమ్మటం లేదు ఎందుకు నమ్మటం లేదు అంటే దానికి కూడా కారణం ఉంది ప్రతి మనిషికి స్వానుభవం లేకుండా ఏ విధమైన నిజమైన నమ్మకము లోపలి నుంచి ఊరదు కనుక నాస్తికులైన ఆస్తికులైన ప్రపంచం మీద ఆత్మానుభవం లేదు కనుక ప్రత్యక్షమైన మరణాంతర జీవితం అనుభవం లేదు కనుక హింసా ప్రవృత్తి విచ్చలివిడిగానో అంత విచ్చలివిడి కాకుండానో మొత్తం మీద ప్రపంచవ్యాప్తమైంది ఒకళ్ళనొకళ్ళు దోచుకుని తిండడం అది ప్రపంచ న్యాయం అయిపోయింది సగటు రీతి అయిపోయింది ఈ విధమైన అస్తవ్యస్తమైన అశాంతిమయమైన ప్రపంచ రీతికి ఒకటే ఒక మార్గం ప్రతి మనిషి కూడాను ఈ మరణం తర్వాత జీవితం అనేది ఉన్నదా లేదా అన్న సమస్యని తమ తమ మౌలికమైన జీవిత సమస్యగా తీసుకుని దాన్ని స్వంతంగా పరిశోధన చేసి అటా ఇట అన్నది తేల్చి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడే అలాంటి మనుషులు స్వంత అనుభవంతో మరణాంతర జీవితం ఉన్నది అని తెలుసుకున్న మనుషులతోనే ఈ ప్రపంచం శాంతిమయం కాగలదు అన్యథరణం నాస్తి ఏ విధంగానైతే मूल मत प्रवक्ता उपनिषदार बुद्धुड़ महावीर येसुस्त महम्मदरुनाना जोरास्टर् इलांट वाल तम स्वतंत योग साधन द्वारा आत्माभव द्वारा మరణాంతర జీవితం గురించి వక్కాడించి చెప్పారో అదే రీతిలో ప్రతి మానవుడు తయారు అయితే తప్పితే వేరే మార్గం లేదు ఈ ప్రపంచం శాంతిమయం కావడానికి కనుక ఈ నవీన యుగంలో విస్తృతంగా ప్రజలు ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం అనేది విస్తృతంగా అందరికీ చేరడం వల్ల ఈ మరణాంతర జీవితం ఉన్నదా లేదా అన్న ప్రశ్న కూడాను శాస్త్రీయ దృక్పథంలో అనేక మంది ప్రస్తుతం ఈ ప్రపంచంలో దానిని పరిశీలిస్తున్నారు శాస్త్రీయ దృక్పథంలో అంటే ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ గత జన్మ అనుభవాలను చెప్తుండగా ఈ శాస్త్ర పరిశోధకులు వారు చెప్పిన దాన్ని సేకరించి వారు చెప్పిన దాన్ని పరిశీలించి వారు ఏం చెప్పారో ఆయా ఊర్లకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వివరాలను పరిశోధన చేసి అవును వీరంతా కూడాను గత జన్మలో పుట్టిన విశేషాల గురించి చేసిన కర్మల గురించి చిన్నప్పుడే ఇక్కడే చెప్తున్నారు అనే విశేషాన్ని అనే విషయాన్ని ధృవీకరించారు ఉదాహరణకు ఇయాన్ స్టివెన్సన్ అనే ఆయన డాక్టర్ ఇయాన్ స్టివెన్సన్ ట్వంటీ కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే అద్భుతమైన పరిశోధన ప్రక్రియలో చిన్నపిల్లలు అనేక మంది చిన్నపిల్లల అనుభవాలను సేకరించి పునర్జన్మ ఉన్నది మరణాంతర జీవితం ఉన్నది కర్మ కర్మసిద్ధాంతం ఉన్నది అని ధృవీకరించారు వారితో పాటే ఎలిజబెత్ క్యూబులర్ రాస్ డాక్టర్ రేమండ్ మూడీ తదితరులు మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా పరిశోధన చేయడం జరిగింది చనిపోతున్న వారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో వారు శరీరాన్ని వదిలిపెట్టడం ఊర్ధ్వలోకాలకు పయనించడం ఒకనొక సొరంగం టన్నెల్ గుండా చీకడుగుండా ప్రవేశించి వెలుతురులో బయటికి రావడం అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో కలవడం తో శిక్షణ పొందడం అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక వారు తిరిగి శరీరంలో ప్రవేశించడం మళ్ళీ డాక్టర్స్కి అందుబాటులో రావడం శరీరంలో ప్రవేశించిన తర్వాత తిరిగి వారి అనుభవాలన్నీ చెప్పడం ఈ డాక్టర్లు నర్సులు వారు చెప్పిన అనుభవాలకి వారి తప్పని సత్యాలకు వాళ్ళు అద్భుత అబ్బురపడి దాన్ని పరిశోధనలు దించి ధృవీకరించడం ఇవన్నీ కూడాను జరిగాయి అంటే ఒక పక్కన చిన్నపిల్లల అనుభవాలు ద్వారా ధృవీకరణింపబడి చనిపోయే సమయంలో వారి అనుభవాల ద్వారా కూడాను ఈ మరణాంతర జీవితం అనేది శాస్త్రీయంగా ఈ నవీన యుగంలో ధృవీకరింపబడింది అంతేకాకుండా మీడియంషిప్ అని చెప్పేసి అనేక జీవితాల్లో ఉన్నట్టుండి వారు వేరే ముఖ కవళికలతో మన ప్రవృత్తితో వాగ్ భాషతో మాట్లాడడం సంచరించడం జీవించడం అందరికీ తెలిసిన సత్యమే ఉన్నట్టుండి ఆ మనిషి ఆ మనిషిగా ఉండడం వేరే ఎవరిగానో మాట్లాడతాడు ఆ భాషే మారిపోతుంది ఆ కళ్ళలో చూపే మారిపోతుంది దాన్ని మీడియంషిప్ అంటారు ఇది కొన్ని క్షణాలు కొన్ని శరీరాలు ఉండవచ్చు ఇంకా కొంత ఎక్కువ కాలం ఉండవచ్చు దీనినే మనం మన ఊళ్ళలో దెయ్యం పట్టింది అంటారు వీటిని పరిశోధించి కూడా శాస్త్రజ్ఞులు ఈ నవీన యుగ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మరణించిన ఆత్మలు తిరిగి తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మల యొక్క శరీరాలను ఆవహించి తమ కోరికలను తీర్చుకుంటాయి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి అని చెప్పేసి ధృవీకరించారు ఇదే విధంగా మంది తమ నిద్రావస్థలో కూడాను స్వప్న విహారాలు చేసి అందులో రాబోయే కాలానికి చెందిన వార్తలన్నీ సేకరించి మరణాంతరి జీవితం గురించి కూడాను మాస్టర్స్తో సంప్రదించి వచ్చిన వివరాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడాను సశాస్త్రీయంగా నిరూపించబడ్డాయి